అనేక రకాలైన విభజనలు కూడా మనకు అర్థం కావడం కోసం అని చెప్పారు వాస్తవానికి అక్కడ ఏ విభజన లేదు అఖండ ఎరుకలో ఏ విభజనలు లేవు అర్థం కావడం కోసమని మళ్ళినప్పుడు ఎరుక శుద్ధ ఎరుక పరారూప ఎరుక అఖండ ఎరుక ఇలాంటి విభజనలు తర్వాత తర్వాత కాలంలో బోధ కొరకు గురు శిష్య బోధానిర్ణయం కొరకు ఏర్పాటు చేస్తారు ఇవి ఆ సరియినటువంటి పద్ధతిగా తెలియజే తెలియచేసిన వాళ్ళు అంటే పెద్దల మార్గం సరాసరి సూటిగా తెలిసిన వాళ్ళకి వీటి గొడవతో పల్లి ఈ ఈ ఈ గొడవంతా మళ్ళా అక్కడ పెట్టవలసిన పల్లి అంటే పెండ బ్రహ్మాండ నిరసన చేయగలిగే సామర్థ్యం లేనటువంటి వాళ్ళకి అది ఆ కేవల ఆత్మ నిర్ణయాన్ని తెలియజెప్పేటటువంటి సాంఖ్య విచారణ అంటే ఈశ్వర పంచీకరణలో భాగంగా వాటిని చెప్తూ వచ్చారు అన్ని బోధలు ఎక్కడ ఏర్పడాయంటే గురు శిష్యుల మధ్యలోనే ఏర్పడ్డాయి ఏదో ఒక కాలంలో ఆ రకమైనటువంటి శిష్యుడు ఆశ్రయించి గురువు అడగడం గురువు ఆ శిష్యుని ధరింపచేయడం కోసమని తాను సాంతం ఎరుకలోకి దిగి వచ్చి ఆ ఎరుక నిర్ణయాన్ని వివరించి లేని ఎరుక పద్ధతిని తెలియజేసి బైలు నిర్ణయాన్ని తెలియజేసి పరబాహ్య నిర్ణయాన్ని నిలిపి ఎరుకని విడిపించడం ఈ క్రమం అంతా ఒక కాలంలో దేశికులు చేశారన్నమాట ఇదంతా ఎంతో సమయం పట్టినట్టుగా కనబడుతూ ఉన్నట్టు వినబడుతూ ఉన్నట్టు అనబడుతూ ఉన్నట్టు తెలుసుకోండి కానీ యథార్థంగా చూస్తే చేసే పని అంతా చేసేస్తాడు ఆ శరీరం పదిసార్లు లేడు తొమ్మిది సార్లు తత్వమసి ఉపదేశం చేసినట్టుగా అక్కడ ఏమి ఉండదు మీరు ఉపనిషత్తులు చదివితే వచ్చిన ప్రతిసారి తత్వమసి మహావాక్యోపదేశమే చేస్తుంటాడు జీవన్ముక్తుడు అయ్యేదాకా బ్రహ్మనిష్ఠుడు అయ్యేదాకా అయమాత్మ బ్రహ్మమైన నిర్ణయం అయ్యేదాకా గురువు గారి పని తత్వమసి మహావాగ్యోపదేశమే చెప్పిందే చెబుతుంటాడు అంతే కానీ త్రయ మంత్రానికి పునశ్శరణ లేదు త్రయ మంత్రానికి आ, जपन लेंत्राने की असंधान ले मंत्रा की श्रवण मन निधिध्यास ले तथम तत्काले भवे सिद्धि तत्काले भवे सिद्धि अच्छा चप्पन वह जगहवाड़ेवड़ो वो आज कैवल्या पुता जन्मरा ఏ అండి నేను ఒక పది పన్నెండు సంవత్సరాలు జపం చేసి సిద్ధి ముందు వస్తానండి ఓకే అయమాత్మా బ్రహ్మం వరకు ఓకే దీవన్ముక్త అవస్థ వరకు సరిపో కానీ జన్మరాహిత్య పద్ధతికి ఇవి పనికిరానివి అందువలన ఏం చెప్తున్నాడు ఆత్మాతీతం కేవల ఆత్మా దేహో నాస్తి కదా స్తి నాస్తి కోద నిర్ణయో నాస్తి సర్వదండి చార్వాకులు ఈశ్వరుడు లేడంటున్నారు కదా వేదం అనుసరించదగింది కాదంటున్నారు కదా ఉపనిషత్తులు కర్త లేకుండా చెప్పారంటున్నారు కదా అవి అసలు అపౌరుషేయములు కదా అటువంటి వాటిని అనుసరిస్తాం అప్రమాణికములు కదా అవి సైంటిస్టే లేకుండా సైంటిస్ట్ థీరీని ఎలా ఫాలో అవుతాం అన్నాడు చారుబాబు ఏమయ్యా నువ్వు ఉన్నానంటున్నావా లేనంటున్నావా ముందు అది చెప్పన్నా నేను ఉన్నానండి నేను ఉంటేనే కదా చెప్తున్నాను అన్నాడు నువ్వు ఉంటే ఆవరణ సహితుడవే పో అయితే ఈ మార్గానికి మనికిరవో అన్నాడు సరే ద్వైతవాది వచ్చాడు ఇప్పుడు ఈ ద్వైతవాది ఏమండి జీవుడు ఉన్నాడు ఈశ్వరుడు కూడా ఉన్నాడు జగత్ కూడా ఉంది జగత్తును ఆధారంగా చేసుకుని జీవుడు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి విశేషమైన ఆరాధనలు సలపాలి పంచభూతాలను వశం చేసుకోవాలి ఆకాశ గమన సిద్ధిని పొందాలి అష్ట సిద్ధుల్ని సాధించాలి దక్షమహావిద్యను సాధించాలి సృష్టికి ప్రతి సృష్టి చేయాలి అప్పుడే మానవుడు మోక్షాన్ని ఎప్పటికో ఈశ్వరానుగ్రహం చేత పొందగలుగుతాడు అన్న ఏమయ్యా నువ్వు ఉండి చెప్తున్నావా లేక చెప్తున్నావా ఇదంతా అంది అదేమిటండి ఇవన్నీ నేను ఉంటేనే కదా తెలుసుకోగలిగింది ఇవన్నీ నేను ఉంటేనే కదా ఈ మహిమలన్నీ నాకు తెలిసింది ఈ మహత్తులన్నీ నాకు బోధపడింది అనుభూతమయ్యింది సాధన సాధ్యమయ్యింది సాపేక్షమయ్యింది నిరపేక్షమైంది ఆఖరికి ఈశ్వర అనుగ్రహం చేసి ఈశ్వరులో లయమయ్యింది కూడా నేనే కదా ద్వైతవాదిలో కట్ట కడబడికి ఈశ్వర సాయుధ్యం పొందినప్పుడు కూడా నేను సాయుధ్యమును పొందితిని. అన్నాడు ఇది ద్వైతవాదిలో ఉన్న విషయం మరి అస్థి నాస్తికోవేద నిర్ణయో నాస్తి సర్వదా అన్నారు మళ్ళా అతలసిద్ధాంతి ఇక విశిష్ట ద్వైతవాది వచ్చాడు విశిష్టాద్వైత వారే ఉన్నారు ఏమండి ఎక్కడికో వైకుంఠానికో కైలాసానికో వెళ్ళక్కర్లేదు ఈశ్వర సాహిత్యం పొందాలంటే